పరిశుధ్ర ప్రేమల దేవాల తండ్రి దేవాయసు ప్రభ నేక లెక్కల బంధనాలు కృతజ్ఞత స్థుధులు స్తోత హరళి రజ పరిశుద్ధులు ఒక సర్వశక్తి సర్వాధికారిని వందనములు తండ్రి జీవం దేవానికి వందనాలు తండ్రి దేవాయసు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభావ ప్రార్థిస్తున్న తండ్రి మరిన్ని ఒక ప్రజెన్స్ మహమ్మారిలో జరిగించండి ప్రభా దేవాసు ప్రభా మరి లోకంలో ఇక్కడ చూసిన గలీబిలి ఉంది ప్రభ ఆ గలీబిలి నుంచి కూడా ప్రభా మీరు మాందిని తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో మాందిని ముద్రించుకున్నందుకు నీకు మంది నాలేజ్ కృతజ్ఞతలు తండ్రి దేవాయిచు ప్రభ అదే రీతిగా తండ్రి మేము చేసిన ప్రతి పాపము శాపము ఏసు కృషి యొక్క రక్తం చేత ప్రభ కడిగివ్వండి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభ దేవాశు ప్రభ మరి యొక్క వాకు చేత ప్రభ మా రుద్ధాలను మేము కడుక్కునేలాగా ప్రభ మాతో మీరు మాట్లాడండి ప్రభా నీకే స్తోత్రం నీకే వదనాలు దేవా యశు ప్రభ ఎంతో మంది కూడా ప్రభా బ్రదర్స్ ఏ కానీ సిస్టర్స్ ఏ కానీ ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా నీ సన్నిధికి నడిపించండి ప్రభ దేవాశు ప్రభ వాళ్ళు వెళ్తున్నగా వస్తున్నగా నీ యొక్క అస్తం తోడించండి వారికి ప్రతి మార్గాలు అన్నిటినీ కూడా ప్రభా సరళం చేయండి ప్రభా దేవ మీరే తోడే నడిపించండి ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా దేవాస ప్రభా లోకంలో ప్రభా ఎక్కడ చూసినా ప్రభా మరి మీరు చెప్పిన ప్రతి సూచనలు నెరవేర్చబడుతున్నాయి ప్రభా కాబట్టి ప్రభా మేము అందరం ప్రభా మేము జాగ్రత్తగా జీవించటకు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి దేవ ఎంతో గొప్ప దేవుడో ప్రభా నీకు వదనాలు రకరకాల రోగాల విజయం అనుగ్రహించండి తండి దేవాయసు ప్రభావ ప్రతి బిల్లల్ని కృప జ్ఞాపకం చేసుకోమని ప్రార్థ్యం తండి మరి పాటల ద్వారా మీరు మాయమప్పందని ప్రభా వాక్కు చేత కూడా ప్రభా మీరు మాతో దేవా ఏచు ప్రభ ఆది అంతం ప్రభ మీరే తోడని నడిపిస్తారని ఏచు కృష్ణ నామంలో ప్రార్థం తండ్రి ఆమెన్హాగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు మహాగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు ఏసే నీకు ఆత్రయము ఆయన నీకు కొటయగును ఏసే నీకు ఆత్రయము ఆయన నీకు కొటయగును దేవుడని నీవు నమ్ము The Lord is theítulo up of the 15th руines lok開 from v Anyway to 21ay The Lord is not free simple He will not free call His white mother he is the victim for攻zos His is human His is the subject matter విట కాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయను విట కాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకు నిన్ను కాయను తనరే కలతో నిన్ను కప్పును తనరే కలతో నిన్ను కప్పును కేడము మోయిచు నిన్ను కాయను కేడము మో యుచు కయను కాయును మహగన్నుడు మహోనతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు వెయ్యి మందిని ప్రక పడండగా పదివేలు కూడి పదివేలు కుడి ప్రక్క కులి పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువి నీ నిలుచును ఆ ప్రభువి నీ నిలుచును మహన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సర్వ శక్తుడు ఎసు సర్వోన్నతుడు నీదు పదముళ్ళకు రై తగలూ దూతలు చేతుళ్ళతో ఎత్తు కుందీదు పద ముళ్ళకు రై తగలదు దూతలు చేతు ఎత్తు కుందరు నామేరిగి నిల్సు మేరిగి నిల్ boom oh, ese neeku ganatanichunu ayese neeku ganatanichunu maha ganudu mahonnaturu sarva shaktudu yesu sarvonaturu sarva shaktudu yesu sarvonaturu praise lord akka thank you sister praise lord thank you sister చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పార్మి కొందనల్సి తెలుసుకోవచ్చు తండ్రి ప్రభా ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనెల తండ్రి ప్రభా మరి పొద్దు నుంచి కాపాడినందుకు నీకు వందనలు తండ్రి మరి వాక్యం చెప్పబోతుండేగా ప్రభా నీ యొక్క ప్రేమను నీ యొక్క పర్లకు జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా అందరూ చెవు విని నేనేసే ప్రభా దాని ప్రకారంగా నడుచుకుంటూ సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా నా సొంత తలం బులు కొట్టేసే ప్రభా పరిశుద్ధాత్మ చేత నడిపించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి వాక్యం విని మేము దినం దినం బలపడుతుండగా నేనే ప్రభా నేను చేసినందుకు నీకు వంద తండ్రి ప్రభా నేనే ప్రభా మా బలంలోనూ మా మా వీక్నెస్ లోనూ మీరు తోడై ఉన్నారందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి చెప్పబోయే వాక్యం బట్టి నేను ఎసే ప్రభా అనేకులు తెలుసుకోవాలి తండ్రి నీ పేరే తెలియని ప్రజలు మంది ఉన్నారు ప్రభా మరో గ్రామాల్లో కూడా నీ సువార్థ అందబడాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్య్యా మీరు సాయం చేస్తారని మరి ఒక వాక్యం చెప్పబోతుందిగా ప్రభా మా నన్ను నడిపించామని ఏసుక్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ల కార్యములో రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు ఆరు వరకు చూసుకుందాం అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు చూసుకుందాం యాక్స్ సెకండ్ చాప్టర్ వన్ టు సిక్స్ నా అంశం వచ్చేసి హోలీ స్పిరిట్ కోసం ఈ హోలీ స్పిరిట్ మనకి ఏ విధంగా పని చేయబడుతుంది హోలీ స్పిరిట్ ఎవరికి ఇవ్వబడుతుంది అనేసి మన అంశం అంటాం దాని ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము దాని దాని అంటే నడిపింపు ఏ విధంగా ఉంటుంది ఆ రుచి మనకి ఏ విధంగా ఉంటుందో మనం తెలియ అంటే తెలుసుకోబోతున్నాం అనమాట ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన కొన్ని వాక్యములు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అయితే మొట్టమొదటిగా ఓలీ స్పిరిట్ అనేది ఏ విధంగా అంటే ఏ విధంగా ముందుకు అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ముందుకు వెళ్తుందంటే మనకు అందులోనే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో చూడండి అంటే మన పాపములు విడిచిపెట్టి దేవుని ద్వారా మనము తిరిగి ముందుకు వెళ్తే దేవుడు మనను ఏ విధంగా నడిపిస్తాడో అని చెప్తుందామట వాక్యము చూడండి దానికి క్లియర్గా ఒకటి ఉంది సపోజ్ నువ్వు టెన్త్ పాస్ అయిన తర్వాత నువ్వు ఇంటర్ ఇంటర్ ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలో దాన్ని సబ్జెక్ట్ స్కోర్ ని బట్ట లేకపోతే నీ ఇంట్రెస్ట్ ని బట్ట అని చెప్తారు కదా ఈ విధంగానే ఇక్కడ ఏముందంటే ఈచ్ వన్ ఆఫ్ యూ మస్ట్ టర్న్ అవే ఫ్రమ్ ఈ సిన్స్ అండ్ టు బి బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు మనకు ఓలీ స్పిరిట్ కావాలంటే రెండు ఇక్కడ రెండు విషయాలు అవసరం పడుతున్నాయి అనమాట ఒకటి మన పాపశమప్పుడు ఒప్పుకోవాలి తిరిగి మనం బాప్తిజం తీసుకోవాలి ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ jesus christ and clearly spastanga kal rasundi so that your sins will be forgiven and you will be receive god gift the holy spirit chudandi vakyam enta manchi selavestundante manaku holy spirit anna nadipim enduku kavallo telsa dinadinamu endukante vakyam cheptundi mana dinamulu chana cheddaga unnai aa enduku ee holy spirit e vidhanga pani chestundi manaku roju holy spirit enduku kavala enduku kavalante chudandi ఇప్పుడు ఆ విధంగా చేయకపోతే మనకు మంచేదో చెడేదో మనకు తెలియదు నీలో ఆత్మ నడిపింపు ఉంటే ఏమవుతుంది తెలుసా ఇది మంచిది ఇది చెడుది నువ్వు మార్గం సరి కాదా అనే తెలియబరుస్తుంది అనమాట నీ నీలో ఒకటి గిల్టీనెస్ ఫీల్ అవుతుందనమాట ఓలీ స్పిరిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు వెళ్ళే దారి మంచిది నువ్వు దారి కరెక్టా కాదని చెప్తుంది అనమాట ఓలీ స్పిరిట్ ఆ విధంగా పనిచేస్తుంది అనమాట మనకు మనకు బలాన్నిస్తుంది మన వీక్నెస్ లో కూడా తోడై ఉంటుంది హోలీ పరిశుద్ధాత్మ ఎట్లు ఎట్లా పనిచేస్తుంట రెండు విధాలుగా పనిచేస్తుంది మనకు బలాన్ని ఇస్తుంది మనము వీక్నెస్ లో కూడా మనకు తోడై ఉంటుంది చూడండి ఈ హోలీ స్పిరిట్ పొందు ఫస్ట్ పొందుకోవాలంటే రెండు మార్గములు మన పాపంలో ఒప్పుకోబడాలి దాని తర్వాత ఏసు క్రీస్తు నామంలో బాప్తిసము తర్వాత మనకు వచ్చే గిఫ్ట్ ఏంటంట బహుమతిగా వచ్చేది హోలీ స్పిరిట్ గిఫ్ట్ గిఫ్ట్ అయితే ఇదంతా ఉండగా మనం చూడండి చూద్దాం అపస్తుల కార్యంలో రెండో అదే ఫస్ట్ చూద్దాం వెన్ ద డే ఆఫ్ పెంటోస్ కమ్ ఆల్ ద ఆల్ ఇన్ ఆల్ ద బిలీవర్స్ ఆర్ గ్యాదర్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్ సడెన్లీ దేర్ వాజ్ ఎ నాయిస్ ఫ్రమ్ ద స్కై విత్ సౌండెడ్ లైక్ ఏ స్ట్రాంగ్ విన్ బ్లోయింగ్ అండ్ ఇట్ ఫిల్ విత్ ద ఓల్ హౌస్ వేర్ వేర్ దే వేర్ సిట్టింగ్ చూడండి వాళ్ళంతా గుంపు కూడా అంటే మొదటి స్టెప్ అయిపోయింది రెండో స్టెప్ అంటే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కాబట్టి అయితే ఈ హోలీ స్పిరిట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విధంగా పనిచేస్తుందంటే మనము ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనకు చీకటి అంటే ఎంత భయమో మనకు ఇప్పుడు ఇంట్లో కరెంట్ పోయింది అనుకో మనకి ఎక్కడ వస్తువులు అక్కడ కనపడవన్నమాట కొన్నిసార్ అందంగా ఉంటాం అంతగా అంతగా చీకటిగా ఉంటుంది అదే ఇప్పుడు మనం ఏం చూడలేకపోయినాం అనుకో మన ఎంత పాపం ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత చీకటి కూడా అంతే భయంకరం అయితే ఈ హోలి స్పిరిట్ నీకు నడిపింపు ఎలాగ ఇస్తుందంటే ఆ చీకటికి ఆ హోలి స్పిరిట్ నీకు వెలుగునిస్తుంది నీ పాదములకు రక్షణ చూపిస్తుంది నువ్వు చూసే చూపులకు నువ్వు వినే వాక్యములకు నీకు వెలుగునిస్తుంది ఇది తప్ప కరెక్టా అంటే మనకు శరీరము హోలి స్పిరిట్ సమర్పణ ఇస్తుకుంటున్నామాట దాని దాన్ని బట్టి మనము హోలి స్పిరిట్ వచ్చినప్పుడు మనం అసలు మనం శరీరం ఇది పాపపూర్వమైన శరీరం కాబట్టి తట్టుకోలేకపోతుంది ఈ హోలీ స్పిరిట్ హోలి స్పిరిట్ వచ్చినప్పుడు మన శరీరం తట్టుకోలేకపోతుంది ఆ విధంగా పనిచేస్తుంది ఇది ఈ స్పిరిట్ ఉండడం వల్ల నీకు ఏమవుతుందంటే నీకు జ్ఞానము తెలివి ఇలాంటి ఆలోచనలు ముందు చూపు నీకు మంచి చెడు జరిగేది ఇదంతా గ్రహించగల అంటే గ్రహించగలుగుతాం అనమాట దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే చూడండి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఏమైందంటే అక్కడ అందరు గ్యాదర్ అయ్యారు సడన్ గా ద బిలీవర్స్ అని చెప్తుంది చూడండి ద బిలీవర్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకు ట్రాగ్ వచ్చేసింది బిలివర్స్ అంటే వీళ్ళ దగ్గర దేవుని యొక్క ఆత్మ ఉన్నది వీళ్ళంతా బ్యాప్టైజ్ అనేసి గుర్తు గుర్తు చేసుకోండి సడన్లీ దెర్ వాజ్ అ నాయిస్ ఫ్రమ్ ద స్కై సడన్ వాళ్ళంతా ప్రార్థన చేస్తుండగా ఒక శబ్దం వచ్చింది లుక్ లైక్ చూడండి అయితే the sky which is sound like a strong wind blow and it is filled filled with fill, fill, filled with An, oh, chudandi ante ante wind blow outundi the fill the ante akkada kucchina vallu andante police police vachesindi chudandi third then they saw what looked like look like chunks of fire which touched each person there స్పిరిట్ చూడండి అక్కడంతా ప్రార్థన చేస్తుండగా సడన్ గా అంటే వాళ్ళు సపరేట్ మాట్లాడుతున్నారు సపరేట్ భాషలలో మాట్లాడుతున్న ఓల్డ్ స్పిరిట్ ఆ విధంగా పనిచేస్తుంది అంటే ఆ విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్న చూడండి వల్ల చూడండి మనకి ఎందుకు ఓల్డ్ స్పిరిట్ ఉండడం వల్ల మనకు ఏమేమి పనులు చేసుకోవాలనో ఏమేమి పనులు చేయొద్దో నీకు క్లియర్ గా నీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే ఈ హోల్డ్ స్పిరిట్ నీకెందుకు అంటే చూడండి నీకు ఈ ఈ హోల్డ్ మనకు చాలా అవసరం దినదినము ఎందుకంటే చూడండి నీ చుట్టూ మొత్తం ప్రమాదమే నీ చుట్టూ నీ చుట్టూన్న వాళ్ళు ప్రమాద మనుషులు ఎందుకంటే వాళ్ళన్ని వాళ్ళకి తెలియదు చూడండి ప్రతి ఒక్క ఆత్మ చానా నీ చుట్టున ఆత్మలు కూడా చాలా డేంజర్ అనమాట అవన్నీ ఎలా పనిచేస్తాయంటే నీకు హోలీ స్పిరిడ్ ఉన్నంత వరకు నీకు అవి దగ్గరికి రావు ఎప్పుడైతే నువ్వు ఏంటంటే మనకు ఒక్కసారే కాదు ఇది రోజు క్షణ క్షణం అవసరము గంటకు అవసరము ఓలీ స్పిరిట్ ఎందుకంటే నేను నడిపిస్తుంది వాక్యం ఏం చెప్ప వాక్యం ఏం సెలవు తెలుసా ఈ ఓలీ స్పిరిట్ ఉంటే నీకు నడిపిస్తుంది అయితే ఐజయా లెవెన్ ట్వంటీ చూడండి Isaiah 11.2. Isaiah 11.2. The Spirit of the Lord will give you wisdom and the knowledge and the skill to rule His people. He will know the Lord, will have reverence for Him and find the pleasure in obeying Him. That's why the Holy Spirit will give you everything. First, you will give wisdom. You will give wisdom. You will give wisdom. You will give wisdom. You will give wisdom. You will give wisdom. పీపుల్ అంటే మనిషులను రూల్ చేయే ఆయుధంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వే వాళ్ళకు చెప్తే కదా తెలిసేది వాళ్ళకు చెప్పకపోతే ఎట్లా తెలుసు చెప్పండి పోలీస్ స్పిరిటు నీకు తెలియకుండానే నడిపిస్తుంది అనమాట నీళ్ళు నీళ్లకు నాయకులు అంటే లీడర్ క్వాలిటీస్ కానీ నీకు తెచ్చి అంటే నువ్వు నువ్వు చెప్తేనే కదా దేవుని కోసం వాళ్ళు తెలుసుకునేది అన్యులకు అన్నిళ్ళకి ఎలా తెలుసా చెప్పండి దేవుడు నేను ఏర్పరచుకున్న తర్వాతకి నువ్వు బ్యాప్తిస్వం తీసుకున్నంత్ని నీకు గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ని నువ్వు అభివృద్ధి చెందుకుంటావా చెందుకోవా దినదినం అభివృద్ధి చెందుకుంటా చెందుకోవా లేదు నేను ఇట్లనే ఉంటా అంటే ఎట్లా ఉంటుంది కాదు కదా ఒక మొక్కని మనం తెచ్చుకున్నప్పుడు ఈ మొక్కకి అట్లనే నీళ్ళు పోయకుండా అట్లనే పెడుతుంది రెండు మూడు రోజులనే చనిపోతుంది నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్త చేస్తావు అంటే దానికి వాటర్ పోస్తావు పెద్దగైతుందో లేదా కొలుచుకుంటావు ఆ పెద్దగా అయితే ఉందా చూస్తావు దాని చుట్టూ ఏమన్నా పురుగు వచ్చినా నువ్వు మెడిసిన్స్ అంటే పెస్టిసైడ్స్ ఇస్తావు అలా ఎలాగ చూసుకుంటే ఓలీ స్పిరియడ్ కూడా నేను ఆ విధంగానే చూసుకుంటా అనమాట ఏ విధంగా నడిపించాలి మనుషుల మధ్యలోకి ఏ విధంగా తీసుకుపోవాల ఎందుకంటే ఈ మనుషులు చాలా ఘోరంగా మనకు మనకు పడే అంత శత్రువుతం కలుగుతుందన్నమాట అలాంటి సమయంలో నీకు ఈ పరిశుద్ధాత్మ నడిపింపు పని చేస్తుంది చూడండి హీ విల్ జడ్జ్ దూ చూడండి నీకు జడ్జి నీకు జడ్జ్ చేయ క్వాలిటీ వస్తుంది అంటే నీకు పని చేయడం కూడా జడ్జి చేసినప్పుడు శిక్షించడం కూడా వస్తుంది రెండు వర్తిస్తాయి ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి ఒకటి కమాండింగ్ ఒకటి డిమాండింగ్ చూడండి ఈ విధంగా ఓన్ స్పిరిట్ మనకు సహాయపడుతుంది అనమాట చూడండి వాళ్ళు మనకు వాక్యాన్నికి వద్దాము అయితే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ బ్యాప్తిసం తీసుకున్నారు వాళ్ళ దగ్గర దేవుని యొక్క శక్తి ఉన్నది వాళ్ళందరూ సడన్గా ప్రార్థన చేస్తుంటే ఒక శక్తి తాకినది అంటే దేవుడు ఆ శక్తి ద్వారా అనేకులు అంటే అంటే వాళ్ళ భాషలు మాట్లాడుతుండగా ఇప్పుడు మన లోకంలో ఇన్ని భాషలు ఎలా వచ్చినాయి చెప్పండి ఇప్పుడు మన మదర్ టంగ్ తెలుగు కొంతమంది హిందీ మాట్లాడి కొంత మరాఠీ అట్లా ఎన్నో భాషలు ఉన్నాయి కదా ఆ భాషలకు అర్థం కావాలంటే ఇట్లా మనకు బైబుల్ నుంచే సమాధానం దొరుకుతుందన్నమాట చూడండి ప్రతి ఒక్క భాషలో బైబుల్ ట్రాన్స్లేట్ అయింది ప్రతి ఒక్క బైబుల్ ప్రతి ఒక్క భాషలో బైబుల్ ట్రాన్స్లేట్ అయింది వాళ్ళకి అర్థం అవుతుంది చూడండి ఆ టంగ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొన్ని ఆత్మలు ఉంటాయి అవి కొన్ని మనకు మన చుట్టూ ఉంటాయన్నమాట అవి దాంట్లోకి అర్థం కాదు కొన్ని కొన్ని కొన్ని భాషలు ఆ భాషలు అందుకే మనకి ఇచ్చినారు కాబట్టి దానికి అర్థం కాకుండా ఈ లాంగ్వేజ్ టంగ్స్ అనేది నీకు ముఖాముఖిగా దేవునికి సంభర్షణ అనమాట కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ అనమాట దేవుడికి నువ్వు ఏదైతే భాషలో మాట్లాడుతున్నావో ఇతరులకు అర్థం కాకూడదు అనమాట ఎందుకంటే ఇతరులు అర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జామ్ లో రాసినప్పుడు సగ సగం పేపర్ కనబడడానికి వెనక వాడు టకట రాసేసుకుంటాడు అట్లా ఆత్మలు కూడా నిన్ను నీ చుట్టూ అవి కాపీ చేసేసాయనమాట కాపీ కాపీ చేసేసి అదే అట్లా అన్నిటికీ పాస్ చేస్తా ఈ బ్రదర్ ఇట్లా ప్రజెంట్ చేసిండు ఈ సిస్టర్ ఇట్లా ప్రజెంట్ చేసిండు చలో మనం ప్లాన్ చేసి అడ్డుకోవాల వీళ్ళని ఎట్లాగైనా చేసి అడ్డుకోవాలి లేదంటే ఇది నాకు నాశనానికి దారి తీసుకునేసి అవి వాట్లాడుకుంటాయి ఎందుకంటే మనం చిన్న చిన్న ఎదుర్కోపోలేకపోతే మనకు చాలా ముందు ముందు చాలా కష్టమవుతుంది ఎందుకంటే ముందు చానా రోజులు మబ్బులతో ఎట్లా ఉంటాయంటే దాన్ని మనం వివరించలేమన్నమాట ఆ రోజులు చాలా చెడ్డగా ఉంటాయి ఎంత చీకటి అంటే అంత చీకటి ఆ చీకటికి నీ వెలుగు తోడైతే చూడండి ఎంత అంటే ఎంత బెనిఫిట్ ఈ హోలీ స్పిరిట్ అనేది నీకు ఆ విధంగా పనిచేస్తుంది అనమాట అయితే చూ అయితే అయితే చూడండి అయితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఒక్కొక్కరు భాషలో మాట్లాడుతున్నారు అదర్ లా క్లియర్ గా ఉంది బైబుల్లో దే వేర్ ఆల్ ఫిల్ విత్ ఓలీ స్పిరిట్ అండ్ బిగన్ టు టాక్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అడ్ ద స్పిరిట్ ఎనేబుల్ దెమ్ టు స్పీక్ చూడండి ప్రభావితం ఏమి చేస్తున్నట్టు ఓలీ స్పిరిట్ భాషలు మాట్లాడుతున్నట్టే నువ్వు దేవునికి ఏం అడుతున్నావు దేవునికి ఏ ఎవ్వరు నీ భాష వినలేడు నువ్వు దేవునితో సంభాషణ అలా జరుగుతుంది అనమాట అయితే చూడండి యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై చూడండి యోహన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఆర వచ్చినాం అయితే చూడండి దోలీ స్పిరిట్ హూమ్ ద ఫాదర్ విల్ సెండ్ ఇన్ మై నేమ్ అండ్ రిమెంబర్ చూడండి పరిశుద్ధాత్మ ఉండడం వల్ల నీకు ఎంత లాభం నేను ఒక మీకు ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా టూ మంత్స్ బ్యాక్ మా ఆఫీస్ లో అంటే మా బాస్ వాళ్ళ మదర్ చనిపోయింది అయితే వాళ్ళు అపర్ణ కెనోపి మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్ లో ఉంటారు వాళ్ళ మా ఏమంటాం ఒక ఫిఫ్త్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు అయితే అందరు ఆఫీస్ వాళ్ళు అందరు అక్కడికి ఆఫీస్ వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళారు మనకు అంటే మన ఎల్డర్ బ్రదర్స్ నేర్ నేర్పించడం వల్ల మనం ఏం నేర్చుకుంటే ఏ ఇంటికి మనం ఇంటికి ఈ శాంతి సంబంధం కలుగును గాక ఆ అమ్మేనని అని అడుగు పెడతామట నేను కూడా అదే విధంగా అనుకున్నాం ఎందుకంటే వాళ్ళన్ని వాళ్ళకి తెలియదు అయితే వాళ్ళ అయితే అక్కడ ఉన్న స్పిరిట్స్ నన్ను ముందుకు వెళ్ళనిస్తలేవు నేను చూద్దామని నన్ను చూడనిస్తలేవు అయితే నేను అనుకున్నా నాకు ఓలీ స్పిరిట్ ఉంటే నేను ప్రార్థన చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మార్చవచ్చు కదా అని అనుకున్నా నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ అవి నన్ను వెనుకకి నట్టేస్తున్నాయి అవి ఎట్లా అంటే వెనుకకి లాగేస్తున్నాయి అని దానికి అర్థమైపోతుంది అరే వీళ్ళు వచ్చినారు ఈయన వస్తే మనకి ఇక్కడ పని జరగదు ఇక్కడ మనం అవి చిన్న చిన్నయే కానీ అట్లాంటి చాలా పెద్ద ఆత్మలు కూడా చాలా పెద్దగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఎందుకంటే అంటే మా సార్ వాళ్ళ మదరు అంతేం ఏజ్ కాదు అయితే తనకున్న ఏజ్ వాళ్ళు కూడా ఎయిటీ నైన్టీ వాళ్ళు బతికి ఉన్నారు తనే ఎందుకు చనిపోవాలి అనేసి అనుకున్నానమాట నేను అరే వాళ్ళు బతుకున్నారు ఏమో చనిపోయింది అంటే ఇప్పుడు అక్క ఉండి నీకు చిన్న దోబట్టి తమ్ముడు చనిపోతే ఎంత బాధ ఉంటుంది తెలుసా మనం ఆ బాధ మనకు చెప్పలేమనమాట అంత బాధపడుతున్నారు వాళ్ళందరూ అయితే నాకు ఓలీ స్పిరిట్ ఆ రోజు నాకు అవ అవసరమైంది ఆ రోజు నాకు నా దగ్గర లేకపోయింది నేను ఏం చేయలేకపోయినా అనమాట ఎందుకంటే కనీసము నేను ముందుకు వెళ్దామన్నా వెళ్ళట్లేదు అది ఏమైంది ఏమైందంటే మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చే నేను ఎంత నాకు యాక్చువల్ మీకు చెప్పాలంటే నాకు సామాన్యంగా నాకు జ్వరం రాదు ఇయర్ లో ఒక్కసారన్నా రెండు సార్లు వస్తుంది అంతకుమించి ఎక్కువ రాదనమాట అంత అంత ఉన్నారు కానీ సడన్ గా నేను వచ్చేసరికి నేను చాలా వీక్ అయిపోయినా నా తల ఇట్లా పట్టుకో నా తల ఇట్లా పట్టుకొని ఎవరో లాగినట్టు గుంజుకుని ఉంటాం అందుకంటే అక్కడ ఉన్న శక్తులు ఏం చేయాలంటే వాళ్ళు హిందుస్ కదా హిందుస్ ఆచారంలో వాళ్ళని డెడ్ బాడీకి పూజలు ఆ కోడి కట్టి అట్లా చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేస్తుంటామట అది ఎంత కఠినమైన శక్తులు అంటే అవి నేను చిన్న చిన్న శక్తులతో పోరాడలేకపోతున్నా రేపు పెద్ద పెద్ద శక్తులు ఉంటే నేను ఎట్లా పోరాలో ప్రభు అనేసి రాత్రి నేను అనుకున్నానమాట రాత్రి అవి నా దగ్గరికి వచ్చేసినాయి ఆ నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు అక్కడ నువ్వేం చేయలేకపోయినా నా నోరు నా నోరు మూసేసినాయి అనమాట ఎందుకు నేను ఎందుకు చెప్తున్నట్టు యోలి స్పిరిట్ గంటకే కానీ నిమిషకే కానీ మనకి చాలా అవసరం మనం ఈ యోలి స్పిరిట్ లేకపోతే మన నీ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే నువ్వు ముందుకు కూడా ఒక ఇంచు కూడా కదలలేవు అనమాట ఒక్కించుగా ఒక్కాడు కూడా కదలేవుకించు ఒక్కాడు కదలలేవు యోలి స్పిరిట్ అంతగా పనిచేస్తుందనమాట చూడండి క్లియర్ గా చెప్తుంది కలుసా నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నీకు అవి అంటే నీకు గుర్తు చేసే ఇది మంచిదా ఇది చెడ్డ ఒకవేళ నీ నీలో పరిశుద్ధత్మ నడిపింపు ఉంటే ఇది మంచా చెడ్డ అని నీకు తెలియబడుతుందన్నమాట ఆ చెడుని నీకు ఎంత చెడుని ఎంత ఎక్కువ ఉంటే ఆ ఓర్లీ స్పిరిట్ అంత చెడు ఎక్కువ ఉంది అనుకో ఇప్పుడు ఏం చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మంచి కరిగొడుకున్నాం అనుకో ఒకటి మురిగిపోసిన కూరంతా మురిగి మురిగిపోతుంది కదా ఆ చెడుతానాన్ని పోగొట్టుకునికే హోలి స్పిరిట్ ఆ పని చేస్తాదన్నమాట ఆ చెడుతానాన్ని ఎక్కువ ఉన్న దాన్ని మనం వెలిగి ఇప్పుడు మనము వెలుగు చూడాలన్నా కూడా నువ్వు చీకటి చూడాలన్నా కూడా నీకు వెలుగు కావాలి చీకటిలో ఉన్న వస్తువుని కూడా నువ్వు చూడాలన్నా నీకు వెలుగు అవసరం చీకటిలో ఉన్న హృదయాన్ని కూడా నువ్వు చూడాలన్నా నువ్వు ఇతరుల జ్ఞా ఇతరుల హృదయాన్ని పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అనే వెలుగు నీకు అవసరం అనమాట ఎందుకంటే ఆ దినదినము ఇప్పుడు చూడండి మనకు వర్షాలు పడుతున్నాయి కదా కారం మబ్బులు మబ్బులు ఎంత చీకటిగా ఉంటాయో తెలుసో చెప్పడండి ఎంత పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా అంత భయంకరంగా ఉన్న దానిని నువ్వు తొలగించాలనుకుంటే అలాంటి మనుషులని నువ్వు తొలగించాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం నువ్వు మీరు చెప్పేవారు కూడా వినాలంటే కూడా నీకు పరిశుద్ధాత్మ అవసరం అనమాట వాళ్ళు నువ్వు ఏ విధంగా చెప్తావు నువ్వు ఏ విధంగా తీసుకోగలుగుతావు వాళ్ళని ఎట్లా గ్రహిస్తావు చూడండి మనం ముత్తగానే ఒక పర్సన్ని మనకు జడ్జ్ చేసే రైట్ మనకు లేదు చూడండి ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు వినలేకపోతే మనం ఏం చేయాలా ఒక టూ డేస్ అబ్జర్వేషన్ చేసుకోవాలా మనం ఆ వ్యక్తిని మంచి చెడులను చూసుకోవాల మంచి ఏదో చెడు ఏదో వీక్నెస్ ఏదో మనం చూసుకోవాలి అరే నువ్వు డైరెక్ట్ వెళ్ళి నువ్వు డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేస్తా అంటే కాదు అది ఏది ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకుంటావన్నమాట నేను ఎట్లా అటాక్ చేయాలి నేను ఎట్లా యుద్ధానికి ఎట్లా సిద్ధం కావాలి నాకు ఏమేమి అవసరమో అని నువ్వు ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేసుకుంటావు అదేవిధంగా వాకింగ్ కూడా నీ ఓలీ స్పిరిట్ ఉంటే ఆ వ్యక్తికి నువ్వు ఏ విధంగా చెప్పబ ఎట్లా తెలియబరచాలా చూడండి డైరెక్ట్గా ఎప్పుడు మనం ఫస్ట్ వ్యక్తితో పరిచయం పెంచుకుంటాం మనం ఆ పరిచయం స్నేహంగా మార్చుకుంటాం మెల్లమెల్లగా మనకు తెలిసిన నా మనకు తెలిసిన నాలెడ్జు విషయాన్ని మెల్లగా పంచుకుంటాం బ్రదర్ మిమ్మల్ని చూస్తే నాకు సంతోషంగా ఉంది మీరు మంచిగా మాట్లాడుతున్నట్టు అప్పుడు ఓపెన్ అప్ అవుతాం అనమాట నేను బైబుల్ బిలీవర్ బ్రదర్ నేను అందుకే అనేసి మెల్లె మెల్లగా మనం స్టార్ట్ చేస్తాం సడన్ గా ఎప్పుడు మనం వ్యాఖ్య వాటికి అర్థం కాదు కొంచెం చిన్నపిల్లలు కూడా అంతే సడన్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ దారిలో చెప్పాలి వాళ్ళ దారిలకు ఎట్లా వెళ్తాము వాళ్ళ వాళ్ళు లైక్ చేస్తారంటే కానీ వాళ్ళ మాటలు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటలుగానే మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్ గా ఇమీడియట్ అవుతారు అట్రాక్షన్ అవుతారు అరే నా వాళ్ళ దారిలోకి వెళ్ళి మనం చెప్తున్నాం కాబట్టి ఆ ఇట్లని అధికార అట్లని వాళ్ళు తెలియ తెలుసుకుంటారు ఆ చిన్న విధంగా అంటే వాడు బెదిరిపోతాడు భయపడిపోతాడు ప్రేమ రూపంగా చెప్పాలి ఈ ఓలీ స్పిరిట్ కున్న పవరే అది ప్రేమ అండర్స్టాండింగ్ కరేజ్ విజయం నాలెడ్జ్ ఇవన్నీ కావాలి ఉత్తగా ఇవన్నీ రావు ఈ ఈ గుణగణాలు నువ్వు ఉంటే ఎటువంటి వ్యక్తికైనా నువ్వు ఈజీగా వాక్యం చెప్పగలవు ఈజీగా నువ్వు దేవుల్లోకి నడిపింపగలవు ఆ వ్యక్తిని నువ్వు ఈజీగా ఎంత కఠినమైనా సరే ఎంత కఠినమైన వ్యక్తి అయినా సరే దేవుని ప్రేమ ముందు తల ఉంచాల్సిందే దేవుని ప్రేమ అంటే నీ ప్రేమ ముందు తల ఉంచాల్సిందే ఎందుకంటే దేవుని యొక్క గుణగణం నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తల ఉంచాల్సిందే అంటే నువ్వు చెప్పే విధానం బట్టి ఉంటుంది ను చెప్పే నువ్వు నువ్వు నువ్వు నడిచే విధానం ఉంటుంది నువ్వు నువ్వు చూపించిన ప్రేమ జాలి హెల్పింగ్ నేచర్ ఆ విధం ఆ విధంగానే వాళ్ళు నడుచుకుంటూ ఉంటాం మన మన గుణాలు చెప్పేస్తే వాళ్ళు ఇట్టేనే చెప్పేస్తారు రెండు రోజులు ఉంటాయి బ్రదర్ మీరు బైబిల్ బిలీవర్ కదా ఎందుకంటే కఠినంగా మాట్లాడితే ఎవరు వినరు కఠినంగా ఎప్పుడు మాట్లాడాలంటే దానికి సమయము సందర్భం ఉంది ప్రేమగ ఎప్పుడు మాట్లాడాలంటే దాని కూడా సమయము సందర్భం ఉంది మనం ఛాన్స్ అంటే రిస్క్ ఎప్పుడు తీసుకోకూడదు ఈ ఓల్డ్ స్పిరిట్ అలా పనిచేస్తుంది ఎప్పుడు ప్రేమ రూపంగానే వెళ్ళాలి రిస్క్ తీసుకున్నాం అనుకో వీని ఇంకొకరు కూడా రిస్క్ ఎప్పుడు తీసుకోవాలనుకున్నారు అనుకో మొత్తం తను కంప్లీట్ గా దేవుళ్ళకి వచ్చినా రిస్క్ తీసుకోవాలి ఏ విధమైన రిస్క్ అంటే నువ్వు చెప్పి బాప్తిజం ఇప్పించు చెప్పినప్పుడు రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే చేస్తారు కాబట్టి అయితే ఈ రిస్క్ ఎందుకు దేవుడు దేవుడు రిస్క్ తీసుకున్నా లేదా మన కోసం నీ కోసం నా కోసం చనిపోయినా నువ్వు దేవుడు రిస్క్ తీసుకున్నప్పుడు నువ్వు కూడా రిస్క్ తీసుకోవాలి దేవుడు ఏ విధంగా చేసినడో ఆ విధంగా నువ్వు రిస్క్ తీసుకోవాలి చూడండి పరిశుద్ధాత్మ నీకు ఎలా సహాయపడుతుందో చూడండి రోమేల కృష్ణ పత్రిక ఎనిమిదే వద్ద ఇరవై ఆరో వచ్చినాం రోమేల కృష్ణ పత్రిక ఎనిమిదే వద్దీయము ఇరవై ఆరో వచ్చినాం మీకు చూడండి ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ ఆల్సో కమ్ టు హెల్ప్ అస్ వీ క్యాజ్ వీఆర్ ఫర్ ఫర్ వీ డూ నాట్ నో హౌ వీ హౌ టు ప్రే ద స్పిరిట్ ఇన్సెల్ఫ్ స్ప్రేడ్స్ విత్ గాడ్ ఫర్ అస్ టు చూడండి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తా అంటే ద వర్డ్స్ కె నాట్ ఎక్స్ప్రెస్ ఆ విధంగా స్పిరిట్ నీకు ఏ విధంగా లీడ్ చేస్తుందో కూడా చెప్తుందన్నమాట అయితే చూడండి ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ ఆల్సో కమ్ టు హెల్ప్ అస్ అంటే నువ్వు నువ్వు వీక్నెస్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ విధంగా అంటే ఏ విధంగా పని చేస్తుందో ఓన్ స్పిరిట్ చూడండి నీకు బల బలహీనత సమయంలో దేవు నువ్వు నడవలేని స్పిరిట్ ఉన్నప్పుడు కూడా In the same way, the Spirit helps us in our weakness. We do not know what we taught to pray. I am going to go to the temple. If you have a strong power, you will not be able to do it. If you have a strong power, you will not be able to do it. You will not be able to do it. If you have a strong power, you will not be able to do it. ఎందుకంటే ఆ రోజు నాకు లేకపోయింది నేను ఎంతో బాధపడ్డా నేను ఏం చేయలేకపోయినా ఎందుకంటే అవి నాకు రివర్స్ కొట్టినాయి నాకు నా బాడీ టెంపరేచర్ ని హండ్రెడ్ హండ్రెడ్ పైగా నాకు పెంచేసినాయి అవి నేను ఏ విధంగా వాళ్ళకి సహాయపడాలా ఎందుకంటే ఆ ఇంట్లో నేను చీకటి శక్తులను గ్రహించినమాట ఇది పాయింట్ అక్కడ నేను మీకు చెప్పాల్సింది ఎందుకంటే ఆ బ్రదర్ కి నేను చెప్పాల్సింది ఇంకో బ్రదర్ కి నేను చెప్పిన అనమాట చూడనన్నా తను చనిపోయేది కాదు ఎందుకంటే ఆ ఇంట్లో శక్తులు తనని చనిపోయే విధంగా తయారు చేసినాయి అనమాట చూడండి వాళ్ళకి ఇద్దరికి పడదు అత్త కోడు అత్త కోడలకి ఇద్దరికి పడదు ఎందుకంటే అక్కడ రెండు స్పిరిట్ వర్క్ చేసినాయి అనమాట ఒకటి రెచ్చగొట్టే స్పిరిట్ ఒకటి ఒకటి ప్రేమ లేకున్న స్పిరిట్ రెండు అక్కడ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇద్దరు కొట్లాడే ఇద్దరికి పడదు అంత మంచి వ్యక్తి అంత మంచిగా ఉన్న ఆమె అత్త అత్త ఎలా చనిపోతా చూడండి ఆ రెండు స్పిరిట్ అక్కడ పనిచేసినమాట ఆ స్పిరిట్ నిన్ను నేను చూడగలిగినాను కానీ దాన్ని నేను అంటే జయించి అంటే వాటిని ఓవర్కమ్ చేయలేకపోయినామాట నేను చూసినాను అక్కడి వరకే అయింది నా స్టేజ్ నేను ఇంకా స్టేజ్ పెంచుకోవాలి దాన్ని వెళ్ళగొట్టే స్పేజ్ దాన్ని కంబైండింగ్ తీసుకోవాలే స్టేజ్ నేను ఒక మాట చెప్తే వాళ్ళు పరిగెత్తాల అలాంటి అలాంటి స్టేజ్లోకి రావాలి అలాంటి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కదా మనకు తెలిసేది ఎంత దూరం వెళ్తున్నామో ఏం ఏం వస్తుందో మనకు తెలిసేది ఏమి ఏమి లేకపోతే మనం ఏం చూడలేము నేర్చుకునేది ఏ విధంగా చూడండి అసలు మనం వాక్యమే మనం ఆన్లైన్లో పార్టిసిపెట్టం అనుకోలేదు ఒకప్పుడు మార్నింగ్ జరిగేది ప్రార్థనలు ఈ స్కైప్ కాల్స్ మార్నింగ్ ప్రిపేర్ జరిగేది ఒక బ్రదర్ని అడిగిన నేను బ్రదర్ మేము జాయిన్ కావచ్చు అంటే ఆహా పెద్ద పెద్దవాళ్ళు జాయిన్ అవుతారు బ్రదర్ అన్నారు సరే ఈ మెల్లమెల్లగా మధ్యాహ్నం వచ్చింది సరే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం స్టార్ట్ అయింది మధ్యాహ్నం నుంచి మేము లాక్డౌన్ లో ప్రార్థనలు స్టార్ట్ చేసినాం మా దగ్గరికి వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందా లేదా స్కైప్ ఆన్లైన్ నేను ఏ విధంగా నేర్చుకున్నాను చూడండి నేను మార్నింగ్ నుంచి జాయిన్ కావాలనుకున్నాం తర్వాత కొన్ని రోజులు నేను మధ్యాహ్నం కూడా జాయిన్ అయినా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా నేను జాయిన్ అయినా చూడండి ఇప్పుడు ఈ ప్రియర్స్ నా దగ్గర వరకు వచ్చేసినాయి అంటే దానికి సమయము సందర్భము ప్రతిదీ కావాలి ఇప్పుడు నేను కూడా నేను నాశపడుతున్నాను నేను ట్రైబల్ ఏరియాలో సువార్త చెప్పాలనుకుంటున్నా ఉత్తంగానే కాదు దానికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి నీకు ఆయుధము పరిశుద్ధాత్మ సీక్రెట్ ఆయుధం కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉండాలి ఆ పరిశుద్ధాత్మ నడిపింపే నీకు నడిపిస్తుంది ఇప్పుడు మన బ్రదర్స్ ఉన్నాడు రేపు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది ఆ నమ్మకం నా దగ్గర నాకు ఉంది ఖచ్చితంగా వస్తుంది ఇది ఈ ప్రార్థనలు ఏ విధంగా నాకు దగ్గరకు వచ్చినాయో రేపు అది కూడా నా దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా నమ్మకం కాకపోతే దానికి తయారు చేసే విధానం దానికి దానికి కావాల్సిన తయారు తయారు తయారు కావాలి నేను ఒక యుద్ధానికి పోతే సోల్జర్ ఏ విధంగా తయారవుతారో అంటే ఆయన రక్షణ కవచం ఏం కావాలి కావాల్సిన ఆ విధాలు ఈ మనకు సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతాయన్నమాట నేను ట్రైబల్ ట్రైబల్ ఏరియాలో కూడా చాలా కఠినమైన పీపుల్ వాళ్ళకి అర్థం కాదు ఒకరోజు చెప్తే కూడా అర్థం కాదు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గుణాలు తెలుసుకుంటూ వాళ్ళు ఏం వాళ్ళ బిహేవియర్ తెలుసుకుంటూ వాళ్ళు ఏం కల్టివేషన్ చేస్తారో ఆ కల్టివేషన్ లెవెల్స్ మనం తెలుసుకుంటూ ఏమవుతుందంటే అరే వీళ్ళు ఆశ కదా మా కోసం తెలుసుకుంటున్నారు కదా నీ నీ నీ తట్టు ఆశ చూపిస్తారనమాట అంటే కల్టివేషన్ లెవెల్ అంటే ఏంటంటే వాళ్ళ సహజమైన జీవనం అనమాట కల్టివేషన్ లెవెల్ అంటే వాళ్ళ సహజన జీవనం ఆ విధమైన మనం చూసు చూసుకొని నేర్చుకొని రెండు రోజులకు మెల్లమెల్ల మనం వాళ్ళ శువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు నువ్వు వద్దన్నా వాళ్ళు నీ దగ్గరకు వచ్చు మళ్ళీ రేపు వచ్చినా నేను పంపే రక్కడి నుంచి వాళ్ళు కంపల్సరీ నువ్వు ఉండాలి కంపల్సరీ మేము ఒక రోజు కాదు రెండు రోజులు వాళ్ళు ఎంత ప్రేమగా చూపిస్తారంటే చూడండి వాళ్ళకి నచ్చితే ఎంతైనా ప్రేమ చూపకు నచ్చకపోతే నీకు దగ్గరకు కూడా రానియరు వాళ్ళు దగ్గరకు రానియకపోవడం ఏంది నీకు దగ్గర పరిశుద్ధాత్మ లేకపోవడం అంటే వాళ్ళని సరిగ్గా రీడ్ చేయలేకపోవడం ఈ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది అంటే చూడండి నువ్వు నేర్చుకునే విధానాన్ని నువ్వు నేర్చుకునే విధానాన్ని నీకు తెలియపరుస్తుంది యుహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఆరులో నీకు తెలియపరుస్తుంది నువ్వు ఎవ్రీ డే నువ్వేమేమి నేర్చుకుంటున్నావో అవి నీళ్ళ పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా ఇప్పుడు చూడండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఒక చిన్న గుంతుంది అనుకోండి ఆ గుంతలో నీళ్ళు చాలా రోజుల నుంచి అవి ఏమవుతాయి మీకు తెలుసా గ్రీన్ కలర్ గా మారిపోతుంది గ్రీన్ కలర్ మారి మారి తెలుసా దోమలు పురుగులు పుట్టు అవి ఎంత హానికరం చెప్పండి చాలా హానికరం అదే నీళ్లు ఫ్లో అవుతుంటే చూడండి ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి ఫ్లో అవుతుంటే ఎట్లుంటే తెలుసా ఆ ఫ్రెష్నె ఫ్రెష్నెస్ అనేది నీకు తెలుస్తుంది అదే పరిశుద్ధాత్మ నడిపింపు అనమాట ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఆ ఫ్రెష్నెస్ అనేది నీకు తెలుస్తుంది ఆ రుచి అనేది నీకు తెలుస్తుంది ఆ వివచించ జ్ఞానము నీకు తెలుస్తుంది ఎందుకు ఇవి కావాలని చెప్పి చెప్పండి ఈ అంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీకు విజ్డము అండర్స్టాండింగ్ ఫేత్ఫుల్నెస్ మెయిన్ గా చివరిగా చూడండి మొదటిది విజ్డమ్ అని చెప్పిన కదా తర్వాత అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈ పరిశుద్ధాత్మ ఉంటే దేవునికి నువ్వు భయపడతావు అనమాట నువ్వు తప్పు చేయడానికి భయపడతావు తప్పు తప్పు మాట్లాడికి కూడా భయపడతావు ఇది లేకపోతే నేనేం చేయలేను నువ్వేం చేయలేవు దీనికోసము మనం దినదినము మనం పొందుకోవాలి ఆ శక్తిని ఎట్లా పొందుకో నువ్వు నీ బాడీ నువ్వు ఎట్లా గెయిన్ చేసుకుంటున్నావు దినదినము ఆరోగ్యంగా ఎట్లా పెట్టుకుంటున్నావు ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కూడా ఆ విధంగానే నీకు పనిచేస్తుంది అయితే చూడండి మనము మనకున్న వాక్యంలో ఐదో వచ్చినాము దేవే జ్యూస్ చూడండి అందరూ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతకి దేవే జ్యూస్ లివింగ్ ఇన్ జెరూసలం రిలిజన్ మెన్ హూ హ్యాడ్ కమ్ ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వెన్ దే హియర్ the noise in the large crowd gathered they were all excited because of each one of them heard of the believer speaking in his own language anta valanta excited ayipoyar amata ento santosham ento santoshanga excited ayipoyar ante valo akka nunchi chaana mandunaru jersey living in jerusalem country in the world ante kom akarkochina val chaanam manu konni konni konni saalam manu ikka nunchi ikka nunchi voyi azesh nagala gather ayitam kada అక్కడ గ్యాదర్ అయినప్పుడు అక్కడ ఉన్న సరౌండింగ్స్ పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తుందంటే అక్కడ ఉన్న సా వాళ్ళు మనం ప్రార్థన చేసేటప్పుడు నేను గమనించిన చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు అజీజ్ నగరం బయట శక్తులు ఎట్లా పనిచేస్తా అంటే ఇట్లీ ఇక్కడ ప్రార్థనలు జరగకుండా ఆపాలని చూస్తే అది కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళనమాట వాళ్ళకి అన్ని తెలుసు కానీ వాళ్ళు అక్కడక్కడనే ఉంటారు కానీ దగ్గరికి రారు ఎందుకంటే చూడండి ప్రార్థన డిస్టర్బ్ చేస్తే వచ్చే వాళ్ళకు నష్టాలు ఏందో వాళ్ళకి తెలుసో వాళ్ళని కొట్టేస్తుంది ఒక్కసారి కొడితే వాళ్ళు మళ్ళా కోలికలేరు అంతగా అంతగా ఉంటారు అందుకే వాళ్ళు మన దగ్గరికి రారనమాట వాళ్ళు బయట బయటనే పని చేయాలని చూస్తుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అందులో ఒక వీక్ పర్సన్ని వెతుక్కుంటారు మనం చేసే ప్రార్థ మనకు మనం ఉన్న దాంట్లో వలన వీక్ పర్సన్ వెతుకొని ఆ విషయాలన్నీ వలకు చెప్తా ఉంటారు నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయాలి ఇది కాదు అది కాదు అని చెప్తుంటారు ఈ అతనికి ఏమవుతుంది సడన్ ఆబ్వియస్లీగా అవన్నీ వచ్చినాయి కాబట్టి అవన్నీ ఎంటర్ అయినాయి కాబట్టి ఆ కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్ వీళ్ళని రానియదు ప్రార్థనకి అని అనుకుంటారు అని అనుకుంటారు కానీ మన వాళ్ళ మాట్లాడుకునే విధానము మన మన దగ్గర ఉన్న ప్రార్థన శక్తి అవి అంచి వేసాయనమాట అవకు అరే నువ్వు ఇద్దరు ఏం మాట్లాడారు కూడా వాళ్ళకి అర్థం కాదు అక్కడ నేను ఇప్పుడే కానీ చెప్పింది వాళ్ళని ప్రార్థన చేయకుండా ఆపంటే నువ్వేం సడన్ గా అంత అంతగా సడన్ గా వీళ్ళు రెగ్యులర్ గా వచ్చేటోళ్ళు బ్రదర్స్ మావాళ్ళు వేలు మనం ఏం ఆపకూడదు దాని ఆప్తే కూడా ఫలితం వాళ్ళకి తెలుసు ప్రార్థనలు ఆప్తే కూడా వాళ్ళకి ఫలితం వాళ్ళకి తెలుసు అనమాట చూడండి అంత అంతగా మనము అక్కడ అక్కడ ప్రార్థనలు హోలీ స్పిరిట్ అక్కడ అంతగా పని చేస్తామట అందుకే అక్కడ ఆ ప్రాంతానికి ఏం కాదు అది అక్కడ ఉన్న కుటుంబానికి కానీ ఒక ప్రాంతానికి ఏం కాదు ఎంతో మంది ట్రై చేశారు అక్కడ నేను చాలా విన్నాను ఎంతో మంది ట్రై చేశారు మన ప్రార్థన ఆపనికి కానీ ఒక్కరి ఒక్కరి వల్ల కూడా కాలే ఒక బయట ఉన్న వ్యక్తుల వల్ల కాలేదు అసలు ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నది అది మంచి తడుపు నుంచి నడిపిస్తుంది వాళ్ళకు కూడా తెలుసు అరే మమ్మల్ని మంచిగా తీసుకొచ్చు మంచిగా తీసుకొస్తున్నా వాళ్ళు అలాంటి శక్తి అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళకి మంచేదో చెల్లెదో వాళ్ళకు తెలియబరుస్తుంది అయితే ఇంకో చూడండి బిలివర్స్ ఆర్ స్పీకింగ్ ఇన్ ఓన్ లాంగ్వేజ్ ఏడవచ్చునం చూడండి అపుస్తుల కారం రెండవ అర్థం ఏడవ వచ్చినాం ఇన్ అమన్స్మెంట్ ఇన్ ద వరల్డ్ దే ఎక్సైటెడ్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ లైక్ ఏ టంగ్స్ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఉన్నారు చూడండి ఈ పరిశుధాత్మ నడిపింపు వచ్చిన తర్వాతకి కొంతమందికి అర్థం కాదు పదమూడు వచ్చిన క్లియర్ గా చెప్తున్నాం చూడండి బట్ అదర్స్ మేడ్ అ ఫండ్ ఆఫ్ ద బిలీవర్స్ సెయింగ్ ద పీపుల్ ఆర్ డ్రంక్ చూడండి నువ్వు తాగినప్పుడు ఏ మతం అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంతగా నీలమైపోతున్నాను నేను నేను చెప్పట్లే వాక్యం బైబుల్ చెప్తున్నది ఇది ఎప్పటి నుంచో రాసిన వాక్యాలు మన కోసం భద్రత పడే ఎంతో మంది కష్టపడేది దీన్ని భద్ర అంటే సేఫ్ సైడ్ లో ఉంచి వాక్యాలు రాసి తర్జుమా చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ కష్టపడితే ఎంతో కష్టపడితేనే కానీ ఈ వాక్యం నీకు చేకొచ్చినది చూడండి నువ్వు నేను బైబుల్ చదవలుతున్నాం కానీ అన్యులు వాళ్ళ సీక్రెట్ బుక్స్ చదవలేరు వాళ్ళ కొంతమందికే కొంతమందికే వీళ్ళే చదవాలి అందులో కూడా వాళ్ళు అంటే ఏమంటాం అంటే లో క్వాలిటీ మిడిల్ క్వాలిటీ హై క్వాలిటీ అందులో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ దేవుణ్ణి పూజిస్తారు అందులో కూడా వాళ్ళు ఈ ఇట్లా క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట చూడం మనకు అటువంటి ఏ ఎటువంటి క్లాసిఫికేషన్ ఎస్ నువ్వు బైబిల్ బిల్వరా ఓకే మనందరికి ఒకటే ఒకటే క్లాసిఫికేషన్ కానీ అన్నిలో దాంట్లో కూడా క్లాసిఫికేషన్ చాలా ఉంటాయి అవి మనకు అంత చిక్క అన్ని ఆ క్లాసిఫికేషన్స్ మనం వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళతో పెట్టుకున్నామంటే క్లాసిఫికేషన్స్ అర్థం కాదు ఇట్లా అట్లా కానీ ఆ క్లాసిఫికేషన్స్ మనకు అర్థం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ అవసరం ఈజీగా ఏదైనా అవసరం నీకు శక్తిని నీవు చెప్తుంది కదా వాక్యము నీకు క్లియర్ గా వాక్యం చెప్తుంది నీకు నేర్పించగలుగుతుంది వాక్యము నీకు అర్థం చేసుకునే గుణాన్ని కలిగిస్తుంది అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా నువ్వు ఏం చేస్తావు అర్థం చేసుకున్న గుణాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు అర్థం చేసుకున్న గుణం ఇచ్చినప్పుడు నువ్వు ఈజీగా అండర్స్ వాళ్ళ మైండ్ సెట్ అనేది రీడబుల్ అవుతుంది అండర్స్టాండింగ్ చేస్తుంది అదే ఏ వ్యక్తి ఇలాంటి వాడు ఈ వ్యక్తి ఇట్లా వీనికి ఇట్లా చెప్తే అర్థం అవుతుంది అలా చెప్తూ అర్థమవుతుంది అని క్లియర్ గా నీకు అర్థమవుతుంది అక్కడ చూడండి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పెంటి అక్కడ గ్యాదరింగ్ పరిశుద్ధాత్వం వచ్చినప్పుడు అంటే చూడండి అక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికైతే పరిశుద్ధాత్మ రాలేదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుసా ద పీపుల్ ఆర్ డ్రంక్ అంటున్నాడు పదమూడు వచ్చినాం చూడండి అపస్తుల కార్యములు రెండో ఉద్యమం పదమూడు వచ్చినాం బట్ అదర్స్ మేడ్ ఫన్ ఆఫ్ బిలీవర్స్ సేయింగ్ ద పీపుల్ ఆర్ డ్రంక్ చూడండి వాళ్ళు తాగిన మత్తిలో ఊతున్నారు వాక్యం ఆ వాక్యం ఎందుకు రాయబడింది అంటే చూడండి అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము ఆ విధంగా అక్కడికి అంత అంటే ఆ నీళ్ళం అయిపోతాం అని చెప్తారు కదా అంత స్టేజ్ లో వారికి వెళ్ళిపోతాం మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అంత స్టేజ్ లో వెళ్ళిపోతుంది అదో తాకినప్పుడు మనం దేవుణ్ణి ఎట్లా ముర నీ చుట్టుపక్క ఉన్న భయపడిపోతారు నీ చుట్టుపక్క ఉన్న వ్యక్తి కూడా భయపడిపోతారు అరే సిస్టర్కి పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చింది నడిపింపు ఆ నడిపింపు వచ్చినప్పుడు నువ్వు పక్కన ఉంటే నువ్వు బెదిరికుపోతావు నువ్వు ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యానికి కావాలంటే కూడా నీకు పరిశుద్ధాత్మ కావాలి నువ్వు కూడా నేర్చుకోవాలి కదా మనం ఎన్నో రోజు ఎన్నో వాక్యాలు వింటున్నాం మంచి మంచి వాక్యాలు వింటున్నాం మంచి ఏం కాదు మనం ఎన్నో నేర్చుకున్నాం నువ్వే నేర్చుకొని నీ మనసులో పెట్టుకోతే అవి కుళ్ళిపోతాయి ఒక మురికి గుంట లెక్క నీ ఎప్పుడు నీ వాక్యాలు నీ యొక్క ప్రేమ నీ యొక్క గుణగాలన్నీ ఇట్లా ఫ్లో అవ్వకుంటే వెళ్ళిపోవాలి ఒక పచ్చని రివర్గా పోతుండాలి ఆ రివర్ గా ఉన్నట్టు పోతే నీకు చెట్టు అనేది పచ్చగా ఉంటుంది ఆ చెట్టి నుంచి వచ్చే ఫ్రూట్ ఇవన్నీ అనమాట గలేషియన్స్ ఫైవ్ ఇరవై నుంచి ఇరవై మూడు నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే గలేతురకులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడవ వరకు చూడండి గలేషియన్స్ ఫైవ్ ట్వంటీ టూ బట్ ద స్పిరిట్ ఆఫ్ ద But the fruit of the Spirit is love, joy, peace, kindness, goodness, faithfulness, gentleness, self-control. This is very important. If you don't know the Holy Spirit, you don't have anything to do with this. If you don't know the Holy Spirit, you don't have anything to do with it. The Holy Spirit is going to be in the 1st-2st stage, and you will do this. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంది మనం తగ్గు సెల్ఫ్ కంట్రోల్ అంటే నువ్వు నువ్వు తగ్గించుకోవడం మనం రెచ్చగొట్టడానికి చాలా మంది ఉంటారు సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి నీ కంట్రోల్ నీ ఆత్మవిశ్వాసం దెబ్బ తినకూడదు ఆత్మవిశ్వాసం దెబ్బ తినకూడదు ఆత్మ చిన్నదానికే నువ్వు ఆత్మవిశ్వాసం దెబ్బ తింటే వాళ్ళేమంటారు నువ్వేం నిల్చుంటావు భాయ్ నువ్వేం నువ్వేం నిల్చుంటావు దేవుని దేవుల్లో నువ్వేం నిల్చుంటావు ఒక్క చిన్న చిన్న దానికే ను పడిపోతే అప్పుడు రేపు పెద్ద పెద్ద వాటిని ఎదుర్కోవాలంటే నువ్వేం కావాలి ఇవన్నీ కావాలి చూడండి ఇంకొకటి చూడండి అందులోనే అపుస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం పుస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చినాం చూడండి మీకు క్లియర్ గా మీకు బట్ when the holy spirit comes upon you you will be filled with power చూడండి but when the holy spirit comes upon you you will filled with power and you will be witness witness for me చూడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపొచ్చుతే ఏమితదంటే దేవుని యొక్క దేవుని కొరకు నువ్వు సాక్షి బిడ్డలుగా ఉంటావు నీకు సా మరి నీకు సాక్ష్యం గట్టి ఉంటేనే ఇతర వాళ్ళు ఇతరులు వచ్చేది నీ దగ్గరికి నీ సాక్ష్యం లేకపోతే పరిశుద్ధాత్మ మెయిన్ ఉద్దేశం ఏందో మీకు తెలుసా దేవుని యొక్క విట్నెస్ ఇప్పుడు మనం మన చుట్టుపక్కల ఎవరైనా ప్రాబ్లం ఎవరన్నా ప్రా అంటే ప్రాబ్లం ఇంటి ల్యాండ్ ప్రాపర్టీ ఏమన్నాకో నువ్వు ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు ఈ ల్యాండ్ వాళ్ళే ఎవరు వచ్చి ల్యాండ్ లేదని నువ్వు విట్నెస్ ఉన్నట్టు వాళ్ళు నిన్నే పట్టుకుంటారు ఎందుకు తెలుసా సాక్షి వి నువ్వు కాబట్టి నువ్వు చెప్పే సాక్షి నడుస్తుంది కాబట్టి చెల్లుతుంది కాబట్టి ఇదే విధంగా నీకు ఇతరులకు నువ్వు అన్యులకు కూడా పనిచేయాలంటే నీ సాక్ష్యం చెల్లుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీ సాక్ష్యము ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలియబడుతుంది చెప్పు వాళ్ళకి అసలు వాళ్ళకి దేవుని కోసమే తెలియదు ఈ వాక్యములు ఈ శిక్షలు నీ కోసమే ఎందుకంటే అన్ని తెలుసుకొని నువ్వు తప్పు ధరలో పడితే నువ్వే పడతావు వాళ్ళకి ఏ ఏం తెలియదు బైబిల్ కోసం తెలియదు శిక్షల కోసం తెలియదు వాడు ఏ విధంగా బాగుపడాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు ఎట్లా ఈ జీవితము అన్న మనకు అన్న చెప్పింది కదా పోరాటం ఎస్ నిజమే ఈ జీవితం సైకిల్ లాంటి పోరాటం దినదిన ఆహారం మనం తెచ్చుకోవాలా పరిశుద్ధాత్మ నడిపి నడిపింపాలే ఇతరులను గుర్తించాలే వాళ్ళకు వాక్యం చెప్తూ వెళ్ళిపోతుండాలి నువ్వు నువ్వు నువ్వే పెట్టుకొని అంటే నీ దగ్గరనే పెట్టుకుంటే ఏమైతే తెలుసా అది ఎవరికి పనికి రాకుండా పోతుంది కుళ్ళు పడిపోతుంది రోటైన్ అంటే మురిగిపోతుంది నీ యొక్క తలంపులు నీ యొక్క ఫ్రూట్ అనేది నీ యొక్క ఫ్రూట్ ఫలించాలంటే చాలా చెప్తేనే కాదు తెలిసేది వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తా చెప్పండి మంచి చెడ్డ తెలు చెప్పండి అన్యులకు గావు ఇవి ఎందుకంటే వాళ్ళకి బైబిల్ కోసమే తెలియదు ఈ ఆరవ బుక్స్ లో ఏం రాస్తుందో వాళ్ళకి ఇంత కూడా తెలియదు నీకు తెలుసు నీకు ఏ విధంగా ఏ విధంగా నడిపింపు ఉన్నదో మనం గ్రహించుకొని ముందుకు నడి నడి నడు నడుస్తూ ఈ పరిశుద్ధాత్మ రాబోయే దినాల్లో ఏ విధంగా పనిచేస్తుందో కూడా మనం అంతా చూసుకున్నాం వాక్యములు అయితే చూడండి ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ మనకు కావాలన్నా కూడా పరిశుద్ధాత్మ నడిపించగలం క్వాలిటీస్ కావాలి కదా మనం దేవుణ్ణి ఇమేజ్తో చేయబడినప్పుడు దేవుణ్ణి మనం అంటే దేవుని ఇమేజ్ లో మనం చేసినప్పుడు ఆ క్వాలిటీస్ మనకు కూడా రావాలి కదా ఆ క్వాలిటీస్ ఇతరులకు కూడా పంచేది పంచి పెడితేనే కదా తెలిసేది వాళ్ళకు నీ యొక్క నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న ఫ్రెండ్షిప్ను నీలో ఉన్న అన్ని వాళ్ళు తెలుసుకోవాలంటే కదా వాళ్ళతో మాట్లాడితేనే కానీ నీకు వాళ్ళు తెలియదు నువ్వే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అరే ఈడు మోగముచ్చాడు ఇడేం మాట్లాడాడు విని పన్నింతే రోజు వచ్చి పోతాడు విని సరిపోతుంది విన్ని వీడు అని అనుకుంటారు నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది అందుకే రెవల్యూషన్ ఉంది వెన్ యూ నాక్ ద డోర్ డోర్ కొడితేనే కదా ఓపెన్ అయ్యేది నువ్వు డోర్ కొట్టకుండా అక్కడ నుండి డోర్ తెరు డోర్ తెరు అంటే ఓపెన్ అవుతుందా చూడండి లాజిక్ బిహాండ్ నువ్వు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏదైనా తెలుసుకోగలితేనే కదా నేర్చుకునేది నువ్వు ప్రిపరేషన్ అవుతూ అరే ఇది కాదు అది కరెక్ట్ ఇది పరిశుద్ధాత్మ ఎన్ని విధాలుగా నడిపిస్తుంది మీకు చాలా విధములుగా నడిపిస్తాయి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చాలా చాలా విధాలుగా నడిపిస్తాం మనకు మనకు జ్ఞానము తెలివి వివేకము సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నిట్లో మనకు పనిచేస్తుంది మనం ఇట్టే గుర్తుపట్టేస్తాం అవధుల అతలు ఉన్న వ్యక్తిని ఇద్దరి గుర్తుపడతాం వీరికి ఒక రోజులో దేవుని శుభార్త వి చెప్తే వింటాడు వీనికి మూడు మూడు రోజులు ఈయనకు నాలుగు రోజులు అట్లా గ్రహించకపోవడాలి ఎందుకంటే మనం వాళ్ళ దారిలో అంటే వాళ్ళ చెడు దారిలో కాదు మనం వెళ్ళ వెళ్ళ వెళ్ళాల్సింది అంటే వాళ్ళ కల్టివేషన్ వాళ్ళ కల్టివేషన్ అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఏ విధంగా ఉంది రెండు రోజులు మూడు మనకు తెలుసు ఆయన కోసం ఏ విధంగా ఫ్రెండ్షిప్ ఎట్లా ఇవన్నిట్లో నీకు పరిశుద్ధాత్మ తోడు నడిపింపు మీకు తెలియపరుస్తుంది అయితే చూడండి అనేక భాషలు అంటున్నారు కదా అనేక భాషలు మాట్లాడుతున్నాం కదా ఆ రేపు నువ్వు వాక్యం చెప్తా కూడా నువ్వే ఆశ్చర్యపోతావు ఈ భాషలో నువ్వు మాట్లాడతాను వాక్యం చెప్పినావు ఆ వాక్యం చెప్పిన అంటే పరిశుద్ధాత్మ నడిపి నడిపిస్తుంది ఇప్పుడు మరాఠీ భాష ఉందనుకో నువ్వు నీకు రాదు ఆ వాళ్ళు నువ్వు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నిజంగా నిజంగా వాళ్ళకి అర్థమైపోతుంది అంతగా నడిపిస్తుంది పరిశుద్ధాత్మ నిన్ను నీ యొక్క శరీరమే పరిశుద్ధ దేవునికి పరిశుద్ధ ఆలయము చూడండి అంటే ఈ పాపము జీవితము చేసినప్పుడు మనకేం తెలియదు రోజులు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ నీ హృదయాన్ని స్వీకరించి ఆహ్వానించినావనుకో అప్పుడు గారు నీకు తెలిసేది అంటే నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు దేవా ఐఎమ్ గివింగ్ పర్మిషన్ పర్మిషన్ పర్మిషన్ ఇస్తేనే కదా ఇచ్చే మనకు లోపల రానిచ్చేది డోర్ కొడితేనే కదా తీసి వాళ్ళ లోపాలకు మనకు రాణికి ఇచ్చేది రానిచ్చేది ఈ విధంగా పరిశుద్ధాత్మ నడిపింపు కూడా మన మనకు కావిదంగా విధంగా పనిచేస్తుంది అనమాట చూడండి ఈ ఇవన్నీ విషయాలు మనకు తెలిసినయే తెలియని తెలియని కావు కానీ మనం నేర్చుకుంటున్నాం అంతే నా ద్వారాగా దేవుడు ఏ విధంగా మాట్లాడినో సిస్టర్ బ్రదర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాం తెలివిని అదే వీళ్ళు ఇంటెలిజెంట్ అని ఏ విధంగా చెప్తారో వీళ్ళు నేర్చుకుంటున్నారు ఈ తెలివివంతుడు నేర్చుకున్న ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ నడిపి మనకు లేకపోతే ఒక్కరు కూడా మనం సువార్త చెప్పలేం నిజంగా ఒకరు కూడా మన అవకాశం పోగొట్టుకున్నట్టే నాకు ఆ రోజు ఎంత బాధ ఒక ఆత్మ పోయింది నేను చెప్పలేకపోయినని ఎందుకంటే వాళ్ళు మనకు ఇన్ని రోజులు ఆఫీస్లో ఉన్నారు చెప్పలేకపోయినని ఒకరు ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడి నువ్వు మంచిగా ఉంటే నువ్వు మీకేం మీకేమర్తవు తెలుసా నెక్స్ట్ డే థర్డ్ డే అయినా ఫోర్త్ డే అయినా మనం డెఫినెట్గా మైండ్కి రాబడతారు లంచ్ లంచ్ చేసాం కలిసి లంచ్ చేసాం పిలుస్తారు ఫస్ట్ నేను ఒక్కరోజు ఒంటరిగా తినేవాడిని తర్వాత సెకండ్ రోజు కూడా ఒంటరిగా తినాను తర్వాత నువ్వు ఒంటరిగా తింటావు మాతో కలిసి తినను ఎందుకంటే వాళ్ళ కోసం మనం ఏ విధంగా వాళ్ళు మన కోసం మేము తెలుసుకున్నారు నువ్వు వాళ్ళ కోసం మేము తెలుసుకున్నారు ఇవే అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే మంచి కంటే తప్పులు పాయింట్ అవుట్ చేస్తారు వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో మనం జాగ్రత్త ఉండాలి అప్పుడు మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అనేది అవసరం అవుతుంది నీ వీక్నెస్ లో కూడా పరిశుద్ధాత్మ అవుతుంది నువ్వు నడిచే విధానంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం అవుతుంది కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మనం అందరం గ్రహించాలి హోలీ స్పిరిట్ ఏ విధంగా పనిచేస్తుంది చూడండి మొట్టమొదటిగా మనం బాప్తిసం తీసుకొని ఫస్ట్ స్టేజ్ పాప చేపపు ఉంటుంది దాని తర్వాతనే ఈ పరిశుద్ధాత్మ నడిపి ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు రాదు నువ్వు పాపాలు ఒప్పుకున్నా సరే పరిశుద్ధాత్మ నడిపింపు రాదు ఒక్కొక్క స్టేజ్ ఎదగాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం ఒక్కొక్క క్లాస్ దాటుకుంటూ పోవాలంటే నీకు తెలివి జ్ఞానము దాన్ని పాటించనే ఎగ్జామ్ లో పాస్ అయ్యి రావడమే సెకండ్ క్లాస్కి వెళ్తాం వేరే క్లాస్కి వెళ్తాం అవి నేర్చుకుంటూనే ఇదే సేమ్ బైబుల్ బైబుల్ మన మన క్రిస్టియన్ లైఫ్ మన బిలీవర్స్ లైఫ్ కూడా అంతే వాక్యాలను నెమ్మరు వేస్తూ మంచి చెడు గ్రహిస్తూ ఎగ్జామ్ లో పరీక్షలలో పాస్ అవుతూ ముందుకు వెళ్తేనే ఇంకొక స్టేజ్ ఆ స్టేజ్లు దాటుకుంటూ వెళ్తేనే అన్ని అన్ని అన్ని ముందుకు నడిపిస్తాయన్నమాట ఈ పరిశుద్ధాత్మ ప్రతిదీ నీకు ముందు నడిపిస్తుంది మంచేదో చెడు ఏదో ఆ చీకటి కూడా చూడండి భయంకర చీకటి కూడా కళ్ళు మూసుకుంటే మనకు ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే కూడా మనకు ఏమి తెలియలేకపోతుంది ఏం గ్రహించలేకపోతున్నాం ఒక్కోసారి నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఆ వెలుగు ఎట్లా కొడుతుందంటే ఆ చీకటి కూడా కారు అంటే కారు అంటే ఎట్లా అంటే కఠినమైన చీకటి కూడా పరిశుద్ధాత్మ వెలుగు ముందు నిలవలేదు ఎటువంటి శక్తి అయినా సరే ఎంత పెద్ద శక్తి అయినా సరే ఆ స్టేజ్ దాకా పోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ పోవాల్సిన కంపల్సరీ అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి కంపల్సరీ అది ప్రాసెసింగ్ మనం ప్రాసెసింగ్ చేయకపోతే కష్టమే ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్నది మన ఉదాహరణ చూడండి టైలరింగ్ కూడా మనం నేర్చుకుంటేనే ఏదైనా వస్తాం పర్ఫెక్ట్ గా అవుతాం ఏదైనా సరే ఏదైనా నేర్చుకున్న బండి నేర్చుకున్న ఏదైనా సరే మన సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే అండర్స్టాండింగ్ చేసుకున్నా సరే అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే ఏదైనా చేసుకునేది మళ్ళీ చూడండి కన్క్లూజన్ ఏమిస్తుందంటే గలేషన్ రాక్షణ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు రక్షణ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై బాగా చదవండి బట్ దూ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్ జాయ్ పీస్ కైండ్నెస్ గుడ్నెస్ ఫేత్ఫుల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ మనకు కావాల్ కావాల్సిందే ఇవి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం ఏ ఒక్కటి లేకపోయినా మనకు ముందుకు వెళ్ళలేం ఇతరుల పట్ల ప్రేమ చూపించలేం ఇతరుల పట్ల కృప చూపించలేం దేవుని యొక్క కృప ట్రాన్స్ఫర్ నీ యొక్క ఆలకు ప్రతిదీ ఆలకు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ పాటించాల్సిందే నేర్చుకోవాల్సిందే దేవదినం నేర్చుకోవాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవాన్ని పొందనాలు స్థితులు స్తోత్రం తండ్రి ప్రభా ఈ వాక్యంతో మాకు మాట్లాడినందుకు నీకు వందలు తండ్రి ప్రభా నిజం తండ్రి నీ పరిశుద్ధాత్మ లేకపోతే మేమేం చేయలేం తండ్రి నీ కృప నీ ప్రేమ నీ శక్తి లేకపోతే మేమేం చేయలేం తండ్రి ప్రభా మేము మట్టితో సమానమే తండ్రి ప్రభా అవులు తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపి మాకు కావాలి తండ్రి దిన దినము క్షణ అవసరం తండ్రి ఎందుకంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్న తండ్రి ప్రభా వాక్యం సెలవిస్తున్నది తండ్రి ప్రభా ఆ దినాలను మేము ఎదుర్కోవాలంటే మాకు ప్రాక్టీస్ అవసరం పరిశుద్ధాత్మ అవసరం తండ్రి ప్రభా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి ప్రభా చిన్న చిన్న ఆత్మలను మేము తిప్పికొట్టాలంటే పరిశుద్ధాత్మం పెద్ద శక్తులను మేము తిప్పికొట్టాలంటే ప్రాక్టీస్ అవసరం మేము విని ఈ వాక్యాలు విని మేము నెమ్మరు వేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరేసేయం అదేవిధంగా ప్రభావ మరి ఆన్లైన్ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం మాట్ మాట్లాడుతున్నాం తండ్రి వాళ్ళ నీడ్స్ మీకు తెలిసిన తండ్రి ప్రభా మాకు మాకు అన్నిచ్చినవు తండ్రి మేము ఉపయోగించుకోవాలండి ప్రభా ఉపయోగించుకునే దానికి శక్తిని దయచేయండి ప్రభా మా బలములు మా బలముల చేత నైనా తనే ప్రభా మేము నేర్చుకున్న చేత ప్రభావ మేము నిలబడుతూ నైనేస్తే ప్రభావ మా కాళ్ళ మా కాల చేత మేము నిలబడి ప్రభా మీ యొక్క వాక్యాన్ని అనేకలకు ప్రభా స్వార్థ అందపడి అవును తండ్రి ప్రభా కేబీపీఎం మెయిన్ గా ఉద్దేశం తండ్రి ప్రభా సర్వీస్ టు ద సర్వీస్ అన్న తండ్రి ప్రభా మరి మేము ఎవరైతే పడిపోయినారో వాళ్ళకు సువార్థ చెప్పడానికి మాకు అంత మంచి వాక్యం మాకు అంటే అంత మంచి మాకు ఇచ్చినందుకు నీకు వందన తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా ప్రభా కంప్లీట్ గా దేవుని కోసం కంప్లీట్ మీకోసం కంప్లీట్ తెలియకపోతే వాళ్ళు కూడా అన్నిళ్ళు ఎత్తండి ప్రభా ఏదో కొంచెం కొంచెం నాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళు కూడా అన్నిళ్ళతో సమానం అన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు మేము సువార్థ చెప్తున్నామంటే ప్రభా మా యొక్క గొప్పతనము ప్రభా ఎస్ అయ్యా మరి మా గొప్పతనం ఏమి కాదండి ప్రభా మీరు నడిపించిన గొప్పతనం మీరు నేర్పించిన విధానం బట్టి ప్రభాం లాక్డౌన్ లో మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు కూడా ఎన్నో ఈ ప్రార్థనలో మేము ఎన్నో నేర్చుకున్న ప్రభావ ఎవరు ఏమని ప్రార్థనలు ఆగలేదండి ప్రభా అదొకటి నాయన వేసే ప్రభా మరి రోజు కంటిన్యూగా కావాలి తండ్రి ప్రభా అనేక బ్రదర్స్ సిస్టర్స్ రావాలే తండ్రి ప్రభా కొత్త కొత్త వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభా ఎంతో మంది ప్రభా అందరూ యాజకులేసే ప్రభా అందరూ ప్రీచర్సే అవును తండ్రి ప్రభా మీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి ప్రభా మీరు వెళ్ళి సమస్త జనులకు నా స్వార్థ ప్రకటించమన్నారు తండ్రి ప్రభా మనకు కొంతమంది మోసపోతున్నారు తండ్రి ప్రభా అక్కడనే ఉంటున్నాయని ఎసే ప్రభా ఎప్పటి వరకు మేము కూర్చొనిగా ఉండాలి తండ్రి ప్రభా మేము కూడా డెవలప్ కావాలని ఆ విషయం వాళ్ళకి తెలియపరచాలి తండ్రి ప్రభా వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీకు పరిశుద్ధ నడిపింపు దయచేయండి మన బలహీనలలో మీ ఆత్మ మాకు అవసరం తండ్రి ప్రభా ఎసయ్యా మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఈ వాక్యం అందరూ విని నెమ్మరి వేసుకోవాలి తండ్రి ప్రభా మరి పరిశుద్ధాత్మ లేకపోతే మేమేం చేయలేం తండ్రి ప్రభాస మొదటి స్టేజ్లోనే ఉండిపోతాం తండ్రి ప్రభా ఆ మూడో మూడో స్టేజ్కి రావాలంటే నాలుగో స్టేజ్కి రావాలంటే ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు నేను ఎస్సే మీరు అన్నారు తండ్రి ప్రభా మీరే మార్గము సత్యము జీవం అన్నారు తండ్రి ప్రభా ఆ జీవము అందరికీ పంచి పెట్టాలంటే నీ పరిశు యొక్క పరిశుద్ధాత్మ అవసరం తండ్రి ప్రభా సత్యంగా వాళ్ళందరినీ నడిపించాలి ప్రభా సత్యంగా వాళ్ళకు తెలియబడాలి తండ్రి ప్రభ వాళ్ళు మోసపోతున్నారు తండ్రి ప్రభా సాతం చేత మమ్మల్ని క్షమించండి అనేక ఆత్మలు మేము పోగొట్టుకున్నాం మాకు తెలిసిన ఆత్మలను పోగొట్టుకున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకున్నాం ఇక మీటా దాన్ని జరగకుండా ప్రభా మాకు తెలిసిన వాళ్ళకు మా సహాయం మేము చేస్తాం తండ్రి ప్రభా మా యొక్క ప్రే నీ యొక్క ప్రేమను పంచి పెడతాం తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని పంచి పెడతాం తండ్రి ప్రభా మాకు సహాయం తెచ్చామని కోరుకుంటాం తనే ప్రభా మరి వాక్యాన్ని మీ చేయక అప్పగిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం తండ్రి ప్రభా మరి అందరూ నైనా ఎసే ప్రభా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దయచామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐం మరి వాక్యం మేము చేయక అప్పగిస్తూ యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో మంచి మంచి ఆరోగ్యము సంతోషము సమాధానము నడిపింపు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన్ గాక amen amen thank you praise the lord brothers and sisters andar Sister? ki praise the lord praise the lord praise the lord praise the lord